అంతే ఒక ఇంటికి వెళ్ళామండి ఏమండి ఈ ఇంట్లో చీపిరి ఎక్కడుందో చాట ఎక్కడ ఉందో చెప్పండి కొద్దిగా గృహిణి గారి గురించి తెలుసుకోవడానికి అన్నాం ఏమంటే చీపిరి చాటకి గృహిణికి అంత సంబంధం ఉంది వాట్ డూ మీన్ సరే పోనీ అయితే ఆవిడ ఆఫీస్కి వెళ్తారు కదా ఆవిడేదో బ్యాగు వగేరాలు తీసుకెళ్తారు కదా ఆ బ్యాగు వగేరాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి పోనీ వాటి గురించి తెలుసుకుంటే ఆవిడ ఆఫీస్కి వెళతారో లేదో ఎలా పని చేస్తారో తెలుసుకోవచ్చు కదా అన్నాం అర్థం అంద నీకేమైనా అవన్నీ ఆవిడ వాడే పనిముట్లే గాని అది ఆవిడ కాదు కదా ఆవిడ గురించి అలా తెలుస్తుంది పనిముట్ల గురించి తెలుసుకుంటే అవి పనిముట్లే తప్ప ఆవిడ కాదు కదా అన్ సి అదే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తున్నాడు ఇవన్నీ పనిముట్లు రా బాబు చీపిరి చాట పనిముట్లు ఇవన్నీ కూడాను అంతేగాని వాడు కాదది వాడు ఏదే ఉన్నాడు వాడు ఆత్మస్వరూపమై ఉన్నాడు వాడు బ్రహ్మస్వరూపమై ఉన్నాడు వాడు పరశివ స్వరూపమై ఉన్నాడు మరి వాళ్ళు తెలుసుకోవడానికి ఇప్పుడు చీపు రీచ్ ఆడదానికి ఏం పని అవసరం లేదు కదా ఎవరింటికైనా వెళ్ళామనుకో పెళ్లి చూపులకు వెళ్ళామనుకోండి పెళ్లి చూపులకు వెళ్తే ఏమండి పెళ్లి కుమారుడు ఆ కుటుంబం ఈ కుటుంబం వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళ వాళ్ళ ఎలా ఉన్నాయి అవైనా వాడి ఇల్లు ఎలా ఉంది ఇలా ఏమిటో ఏమిటో అని గమనించేస్తాం అంతా గమనించేసి ఆహా ఓహో అద్భుతం అని సరిపిచ్చేస్తాం నా చిన్నప్పటి నుంచి ఈ పెళ్లి చూపులు నాకు నవ్వుస్తూ ఉంటున్నాను అసలు అప్పుడు జరిగేంత ప్రక్రియ అంతా ఇంత కాదు భూమండలంలో అతిపెద్ద ప్రక్రియ ఈ వెళ్ళి చూపులే ఎన్ని ప్రోవింగ్ క్వశ్చన్స్ ఎన్ని ఆ అదేమిటి గోడ అవతల ఏముందో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు అహాని తనను తాను మాత్రం తెలుసుకోలే తనకంటే బయట అన్యమై ఉన్నటువంటి దానిలో ఏర్పడిన ఈ పరిశోధనాత్మకమైనటువంటి బుద్ధి ఎడు లోపలికి తిప్పాలి తనను తాను పరిశోధించుకోవడానికి తిప్పాలి తన్ను తాను ఎరిగినవాడు జగమునెరుగునయా అన్నారు పెద్దలు ఏమంటే జగత్ అంతా తెలుసుకోవడానికి భూ భూ భూప్రదక్షణం చేయక్కర్లను తను తాను ఎరిగిన జగత్తు ఎరిగినవాడే ఆ సింపుల్ ఐజెక్ట్ అలా తన్ను తాను ఉపయోగించాలి ఈ బుద్ధిని అంతేగాని అన్య పదార్థ ప్రధానంగా అన్య వస్తు ప్రధానంగా జగద్భావం వైపు ఉపయోగించకూడదు సరే అంటే నేను అని స్వరూపంగా గ్రహించగలిగినవి కావు ధరించగలిగినవి కావు ఇవేవి స్వరూపంలో భాగం కాదు రాగేచ్ఛాభయక్రోధతేచ్ఛాభయక్రోధ అంటాడు పరమాత్మ ఇచ్చాభయము క్రోధము ఎవరైతే పోగొట్టుకున్నారో రాగద్వేషాదులు ఎవరైతే పోగొట్టుకున్నారో తను తాను ఎరిగిన వాడు ఎవడైతే ఉన్నాడో సన్నిష్ఠలో ఎవడైతే ఉన్నాడో తాను తానుగా ఎవడైతే నిలకడ చెంది ఉన్నాడో తాను తానుగా ఉన్నప్పుడు ఇంతకీ వాడు ఈశ్వరుడా అల్లానా యేసు ప్రభువా వాడు బుద్ధ బుద్ధదేవుడా వాడికి నామరూపాలు లేవు వాడికి లక్షణాలు లేవు వాడికి అజ్ఞానం లేదు జ్ఞానమే వాడు చైతన్యమే వాడు ప్రకాశమే వాడు అనన్యమే వాడు అద్వయమే వాడు ఏకమేవాడు ఇలా నిర్ణయం పొందాలి ఇప్పుడుతో కృష్ణానంద మఠం వారిది పూర్తయిందండి శ్లోకానికి వారిది మొదలు పెడతామండి అలాగే రాగే సుఖదు బుద్ధ సత్యాం ప్రవర్తతే బుద్ధి ఆత్మ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని స్పష్టంగా గుర్తిరగాలి చాలా స్పష్టంగా గుర్తిరగాలి కరెక్ట్గా ఎప్పుడు తెలుస్తుందో తెలుసా నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివే ఏ పని పాట లేకుండా ఏ కర్తవ్యం లేకుండా ఏ ఏ గొడవలు లేకుండా ఒక్కడ కూర్చున్నాడండి ఇప్పుడు వాడిలో కదలికలను చూడాలి ఆశ్రమాలలో ఒక అభ్యాసం ఏర్పాటు మనం కూడా ఒక అభ్యాసం ఏర్పాటు మన సాంప్రదాయం చలాచల బోధ సాంప్రదాయంలో మనం నాలుగు సంధ్య ఉపాసనల్ని చేస్తూ ఉంటాం ఈ నాలుగు సంధ్యల్ని ఉపాసించే వాడికి తెలుస్తుంది సంధ్య కూర్చుంటాడు వాడి గ్రాఫ్ ఎలా ఉందో ఈసీజీ గ్రాఫ్ ఎలా ఉందో వాడికే కనబడి బుద్ధి పైకి పోతూ వస్తూ ఆ పైకి ఎందుకు పోతూ వస్తుంది అసలు అది ఉన్నచోట ఉండకుండా ఆ ఉన్నచోట ఉండకుండా ఉండనిదే బుద్ధి ఆ ఉన్నచోట ఉంటే అది ఆత్మ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఉన్న చోట ఉన్నది ఉన్నట్లుగా కనుక ఉందనుకోండి అప్పుడు అది ఆత్మ అది ఉన్న చోట ఉండదు ఎప్పుడు ఏదో దగ్గరికి పోదు అమెజాన్లో ఏమొచ్చింది ఫ్లిప్కార్ట్లో ఏమొచ్చింది స్నాప్డీల్లో ఏమొచ్చింది వచ్చిన వాటికి వెంట కరోనా కూడా తెచ్చిందా తెలియలేదా వాటిని శానిటైజ్ చేసేనా చేయలేదా శానిటైజ్ చేస్తే ఇంకేమైనా మిగిలిందా మిగలేదా ఇక దానికి అంతూ పొంతులేదు ఒక్క ఆలోచన ఇచ్చింది అనుకోండి ఆ ఆలోచన ఒక రెపబాటులో వంద వెయ్యి అర్భుదం అసంఖ్యేయం అయిపోతుంది